కీర్తన సంఖ్య మూడు వందల ఇరవై రెండు భక్తి నీపైదొకటే పరమసుఖము యుక్తి చూచని నిజం ఒక్కటే లేదు కులమెంత కలిగెను అది కూడించు గర్వంబు చలమెంత కలిగెను అది జగడమే రేచు తలపెంత పెంచినా తగిలించు కోరికలు ఎలమి విజ్ఞానంబు ఏమిటా లేదు కలిగెను అది అదిదట్టమౌ లోభంబు మనయు చక్కందనంబు మోహములు రేచు ఘన విద్య కలిగినను కప్పు పై మదము ఎనయగ పరమపదించుకయులేదు తరుణులెందరూ అయిన తాపములు సమకూడు సిరులెన్ని కలిగినను చింతలే పెరుగు ఇరవైన శ్రీవెంకటేశలువగా పెరిగెనానందంబు బెళకులికలేవు